ఆవిష్కర్త ధ్యానరారాజు బ్రహ్మర్షిష్ పత్రి ధ్యాన విధానాలను కొత్త పుంతలు తొక్కించి వివిధ ధ్యాన పద్ధతులను మధించి జంతు శాస్త్రం వృక్ష శాస్త్రం రసాయన శాస్త్రాలలో తనకున్న విజ్ఞానాన్ని జోడించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసంధించి అందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దారు ఈ విధంగా ప్రాపంచిక విజ్ఞాన పిపాసను ఆధ్యాత్మిక పిపాసగా మార్చుకుని వినూత్న ధ్యాన శైలిని కనిపెట్టిన మహనీయుడు సుభాష్ పత్రి శ్వాస మీద ధ్యాస అన్న నినాదంతో సామాన్యుడికి సైతం ధ్యానాన్ని చేరువ చేయగలిగిన గురూజీ ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు ఆలోచన సంవిధానాన్ని సవరించుకునేందుకు పత్రిజీ చేస్తున్న కృషి అసామాన్యం అనన్య సామాన్యం రెండు వేల ఎనిమిది నాటికి ధ్యానం ద్వారా ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని మార్చివేయాలని ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తపన పడుతూగానే కాక వ్యవస్థలేని శక్తిగా కృషి చేస్తున్న ధ్యానయోగిడు అసామాన్యంగా కనబడుతున్న రారాజు అత్యంత సాధారణంగానే ప్రారంభమైంది పత్రీజీ పంతొమ్మిది సంవత్సరంలో ఒక మధ్యతరగతి తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈ ధ్యానరమణుడి తండ్రి రమణారావు సావిత్రీదేవి జీవిత ప్రవేశం చేయడంతో స్వర్ణానికి పరిమళం అబ్బినట్లయింది వీరికి ఇద్దరు కుమార్తెలు పరిణత పరిమల ఉదయించారు ఈ వేణుగాన వినోదునికి వేణు వినోద్ అన్నకాగా వినమ్ర హృదయరవిందుడు అరవింద్ తమ్ముడై చేదోడుగా నిలిచారు ఎందరి జీవితాలలోనూ ఉషోదయ సుధామధురిమలు నింపిన పత్రిజీకి ఉషా అక్కా చెల్లెలుగా జన్మించారు ప్రాథమిక విద్య ఆదిలాబాద్ జిల్లా షెక్కర్ నిజామాబాద్ జిల్లా బోధన్లోను సికింద్రాబాద్లోనూ జరిగింది చదువుకోవడమంటే పత్రీజీకి ఎంతో ఇష్టం కాలేజీ చదువు హైదరాబాద్ లో పూర్తయింది గుంటూరు జిల్లాక్స్ ఇన్స్ పెద్దలైజర్స్ లో ఉన్నోగిల ఆసక్తితో సంగీత సామ్రాడ్ శ్రీపాద పినాకపాణి వద్ద సంగీతం అభ్యసించి రెండు కీర్తనలు సాధన చేశారు మిత్రుడు రామచన్నారెడ్డి ద్వారా పరిచయమైన ధ్యానం మహాయోగి సదానంద శిష్యంలో చిలవలు పలవలై అనంతంగా సాగింది ఈ మహాప్రస్థానంలో తొలి అడుగుగా కర్నూలు ఏర్పాటైంది ప్రారంభమైన ఈ కేంద్రం సంవత్సరానికి ఎదిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ లో తొలి పిరమిడ్ మాస్టర్స్ గ్రూప్ ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూత్ గ్రూప్ ఏర్పటయింది ఆ తరువాత అది అనంతంగా ఎదిగి దేశ విదేశాలకు యగబాకింది ఆ మహనీయుని జ్ఞానబోధతో తరించని తావు లేదంటే అతిశయోక్తి లేదు ఆయన స్వీయ అనుభవాలను ఉపదేశాలను ఆయన ముఖత అడిగి తెలుసుకుందాం ఈబంధంలాగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఈ పిరమిడ్లు నిర్మాణం చేస్తున్నారు పిరమిడ్లలో ధ్యానాలు చేస్తున్నారు అంతేకాకుండా నేను ఈ మరి ఏదో పని మీద బెంగళూరుకి వెళితే అక్కడ మొత్తం ఈ పిరమిడ్ ధ్యానం గురించి ఒక ప్రచారం జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది అటు కేరళలో మొత్తం దేశమంతా ఒక ప్రభంజనంలా ఒక అద్భుతంగా ఇది ఒక వస్తున్నట్టుగా కనిపిస్తుంది వ్యాప్తిలోకి దీనికి ప్రధాన మూల మీరున్నారు ఆచార్య స్థానంలో ఈ రోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మా ప్రేక్షకుల కోసం క్లారిఫై చేసుకోవాలి ధ్యానం అనేది కనిపెట్టిన ధ్యాన ప్రక్రియ అనుకుంటున్నాం అసలు ఏమిటి సార్ ఆనాపానా సతీ అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే ధ్యాన ప్రవంచం అన్నారు కదా అది అవాది మీరు వెళ్లిన చోట్ల అక్కడ చక్కగా ధ్యానం ఉంది కానీ ప్రపంచం అంతా కావాలి అది మన లక్ష్యం అంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి అది బేసిక్ ఎడ్యుకేషన్ ఒక లిటరసీ అనేది కంపల్సరీ కదా అవునండి ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యావంతుడు కావాలి కనీసం హై స్కూల్ వరకైనా అలాగే ప్రతి మనిషి కూడాను కనీసం ధ్యాని అవ్వాలి లక్ష్యం మన ఆర్గనైజేషన్ ఇంకా అంతటి ధ్యాన ప్రపంచంలో రావాలి మీ వాక్కు ఫలించాలని కోరుకుంటున్నాను తప్పకుండా అసలు మొత్తం ప్రపంచం అంతా ధ్యానమే అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఈ మధ్య బాగా వస్తోందండి దానికి ఉదాహరణగా చాలా మంది ఫారెన్ లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్షన్ మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా రాస్తున్నారంటెక్ ఆరోగ్యం అన్నది ఈ ధ్యానం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఇది మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తోంది డాక్టర్స్ అందరూ కూడా మా మందులతో పాటు ఆ ధ్యానం కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకొస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం విప్లవాత్మకమైనటువంటి మార్పు సార్ అంతేకాకుండా మన మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థలో చాలా మంది డాక్టర్లు అట్రాక్ట్ అయ్యి మీకు శిష్యులుగా మారి సత్యం ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళు డాక్టర్ గాని గాని రాజు గాని పేదగాని పండితుడు గాని పాముడు గాని ఎవరికైతే సత్యం కావాలో అత్య శాంతిపూలక జీవితం కావాలో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావాల్సిందే వస్తున్నారు మామూలు మనుషులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఈ ట్రస్ తో టెన్షన్ తో ఉండి మీరు చెప్పిన వాడికి అట్రాక్ట్ అయ్యి ధ్యానం చేస్తే కోస్త రిలీఫ్ గా ఉంటుంది మేలు జరుగుతుందని మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి వచ్చి ధ్యానం చేస్తున్న పద్ధతి ఒకటండి బట్ డాక్టర్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో మీకు చేస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియకి అట్రాక్ట్ అయ్యి రావడం అనేది ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తారు సైంటిఫిక్ గా ఆలోచిస్తారు అందరూ సైంటిఫిక్ గా ఆలోచిస్తారు శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ సోమ్యం కాదు అది మీ సొమ్ము కూడా నా సొమ్ము కూడా అందరి ప్రతి మనిషి కూడాను శాస్త్రీయ దృక్పథం నేను ఒక రూపాయి పెడితే నాకు రెండు రూపాయలు రావాలి అన్నదే శాస్త్రీయ దృక్పథం అంటే నాకు దీనివల్ల ఉపయోగం కావాలి కనుక ఉపయోగం లేదు ఎవరు ఏ పని చేయడు డాక్టర్ గాని ఎవరైనా గానీ కనుక శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి రైతుకే ఉంది ప్రతి గృహిణికి ఉంది ప్రతి లేబర్ కి ఉంది ప్రతి సైంటిస్ట్ కి ఉంది మనం ఏమనుకుంటామంటే సైంటిస్ట్ కి ఉంది అని అనుకుంటాం ప్రతి మనిషికి ఉంది ఆ దాన్ని ఉపయోగించుకుని అతను శాస్త్రీయ పద్ధతిలో తన సత్యాన్ని తన సంతోషాన్ని తన ఆరోగ్యాన్ని ఎప్పుడు మన కోసం అంటే ఇప్పుడు నీటి వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ఆనాపరా సతి అనేది పూర్వం మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఉందండి లేక మధ్యలో ఇంకా ఎవరైనా ఇది అనాదిగా వస్తున్న సత్యం అనంతంగా ఉన్న సత్యం ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం దగ్గర రావాల్సిందే ఋషులందరూ ద్రష్టలు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుంటాం దానికి మూల స్థాపకులు ఋషులు ఋషి అంటే మరి వాళ్ళు ఏం చేసే ఋషులయ్యారు ధ్యానం చేసే ఋషులయ్యారు ధ్యానం చేయకుండా ఎవరు ఋషి కాదు పండితుడు అవుతాడు గ్రంథాలు చదివి పండితుడు అయినట్టు ధ్యానం చేసే ఋషి అవుతాడు చాలా బాగుంటుంది అందుకే ఇది అనాదిగా ఉన్నది జానము అంటే ఋషి సాంప్రదాయం ఓ ఇప్పుడు దాన్ని ఒక పద్దతిగా అంటే ఇప్పుడు మీరు ప్రచారంలోకి తీసుకొచ్చిన విధంగా ఇత పూర్వం కూడా ఇది ఉందేమో గాని ఈ పద్దతి ఉందేమో గాని మాకు తెలుసు మా జనరేషన్ లో మేము ఎక్కువగా నాకు ఒక యాభై ఆరు యాభై ఏడు అయినాయండి యాభై ఇంత అవేర్నెస్ రావడం అనేది ఇంతవరకు కనివిని ఎరగం దానికి మీరు చేసిన శ్రమ మీరు చేస్తున్న తపస్సు మూల కారణం ఉంటుందని మేము అనుకుంటున్నాం అసలు ఈ ఆనాపాన అనేది అసలు దేశకల్ ఏంటండి అసలు ఆనాపాన సత్య అంటే ఇది ఇది పాళి భాషా అంటే సంస్కృతానికి అది సంస్కృతం పండిత జన భాష ఆ రోజులో ఆ రోజులో పామన్ జన భాష పాళి సో ఆ కామన్ మ్యాన్ని ఆ భాషను ఎంచుకుని బుద్ధుడు తన ప్రవచనాన్ని కామన్ లాంగ్వేజ్ లో పెట్టాడు పండిత భాషకు దూరంగా పామన్ భాషకు దగ్గరగా తాళీ భాషలో బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఈ పదము బుద్ధుడు ఉపయోగించిన పదం మొట్టమొదటి ఆనాపాన సతీ ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతీ అంటూ కూరుకుండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూరుకుండడము అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలాన్ని చేకూర్చాడు దానికే మీరు శ్వాస మీద ధ్యాస అనే ఒక సింగిల్ ఫారమ్ మీరు తీసుకొచ్చారు ఇప్పుడు పాళ్య భాష లేదు కదా ఇప్పుడు తెలుగు కదా తెలుగు కనుక దానికి సమాంతరమైన పదజాలము శ్వాస మీద ధ్యాస అంటే ఇప్పుడు బుద్ధుడు ఆ దృష్టిలోనే ఒక ప్రయోగశాల లాగా తన జీవితాన్ని ఒక ప్రయోగశాల చేసి ఎందుకంటే సార్ ధ్యానంలో రకరకాల ధ్యానాలను గురించి వింటున్నాం ఉంటా ఎప్పుడు ఉంటాయి రకరకాల మనస్తత్వాలు ఉన్నాయా లేదా ఉన్నాయి కృతయుగంలో ఉన్నాయా లేదా ఉన్నాయి కలియుగంలో ఉన్నాయా లేదా ఇండియాలో ఉన్నాయా లేదా కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి సహజం ఓ ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనా సతీ అనేది చాలా సింపుల్ గా స్వీట్ గా సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేం భావిస్తున్నాం సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేం భావిస్తున్నాం నిజంగా దీంట్లో అంటే శాస్త్రీయమైన దృక్పథం ఉందండి దీంట్లో శాస్త్రీయం అంటే ఏ ప్లస్ బి ఇజ్ ఈవల్ టు సి ప్లస్ డి అండర్ ది సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఓకే నువ్వు టెంపరేచర్ మార్చేందుకు ప్రెషర్ మార్చాలనుకో ఏ ప్లస్ బి గివ్ యూ డి ప్లస్ ఈ ఇంకొంచెం ప్రెషర్ మార్చితే ప్లస్ బి బిల్ గివ్ యూ ఎక్స్ ప్లస్ వై ఇవన్నీ శాస్త్రీయమే మీరు ఒక మంత్రం చెప్పారు ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అది శాస్త్రీయం కాదా లేకపోతే నేను మీరు మీరు నా గురువు గారు నేను మీకు సేవ చేశాను ఓకే సేవ చేస్తే మీరు నాకు నాతో పాటు అన్ని గురువు తిప్పారు నాకు ఆ లాభం వచ్చింది అది శాస్త్రీయమే కదా ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది శాస్త్రం అలాగే బుద్ధుడు చేసింది ఏంటంటే శాస్త్రం వెనుకాట్ల శాస్త్రాన్ని కనుక్కున్నాడు శాస్త్రం శాస్త్రం వెనుకాట్లో ఉన్న శాస్త్రానికి కనుక్కున్నావు అది ఆయన గొప్పతనం కనపడే శాస్త్రం ఒకటి కనపడని శాస్త్రం ఒకటి ఈ కనపడే శాస్త్రం వెంకటాట్లో ఉన్న కనపడే కనపడని ఆయన తన దివ్య ద్వారా తెలుసుకున్నాడు అంతర్దృష్టి అక్కడ దాకా పోయి మళ్లీ తిరిగి వచ్చి ఈ శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాసకు ఈ మూడో కన్ను అంటారు దానికి దీనికి సంబంధాలు ఉన్నాయండి శ్వాస మీద ధ్యాసలోంచే అంతర్చక్షు వస్తుందని చెప్పడానికి లేదు గౌతమ బుద్ధుడికి చిన్నప్పుడే ఆయన ఆయనకి అన్ని అంతర్చులు ఉండేది గౌతమ బుద్ధుడికి కాదు ప్రతి పిల్లవాడికి ఉంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మీకు అంతర్చు మీకు అన్ని చూసేవాళ్ళు చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళని దేవతలను ఋషులను గంధర్వులను అందరినీ చూసేవారు వాళ్ళ పాటలను వినేవారు మీరు కానీ పెద్దగా ఇచ్చిన తర్వాత అది పోయింది పసిబిడ్ పసిబిడ్డల్గా ఉన్నారు అందరికి అలాగే ప్రతి పక్షి ప్రతి జంతువు కూడా దివ్య ఉంది వాళ్ళేమి శ్వాస మీద పెట్టలేదే కనుక అది రావడానికి శ్వాస మీద చేస్తాను కాదు ఎవరైతే నాచురల్ గా బతుకుతాడో ఒక పక్షిలాగా ఒక పిట్టలాగా ఒక పసిపిల్లవాడి లాగా వాడు దివ్యచ్చు అలా కానీ పోగొట్టుకున్న తర్వాత ఆపట్టుకోవడానికే శ్వాస మీద చేస్తాం సూపర్ బనాల్సిస్ సూపర్ బనాలి అందుకే గౌతమ బుద్ధుడు ఐదేళ్ళు ఆయన పోగొట్టుకున్నాడు ఆయన రాబట్టుకోవడం రకరకాల గురువుల దగ్గరికి వెళ్లాడు వాడు చెప్పిందని చేశాడు కానీ అతను చిన్నప్పుడు పసిపాపుగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చిన స్థితి అతనికి రావటం లేదు ఇది ఎలా వస్తుందని చెప్పేసి మళ్లీ ఇవన్నీ చేసిన తర్వాత ఆలోచించి మళ్లీ అప్పుడు నేనే ఏమీ చేయలేదు కనుక తను ఏమీ చేయకుండా కూర్చున్నాడు కూర్చుని ఆ కూర్చుంటే మళ్ళీ ఆ స్థితి వచ్చేసింది ఏమి చేయకుండా కూర్చునేసరికి ఆ కూర్చుని స్థితి వచ్చేసరికి ఆయనకి మళ్ళీ ఆ దివ్య చు ఆ దివ్య రీసెర్చ్ అంతా చేసి దివ్యచు అందరికీ సులభంగా రావంటి ఏం చేయాలి మళ్ళీ ఆ దివ్యచక్షు ద్వారా కనుక్కుంటే శ్వాస మీద ధ్యాసం చేసిల్సు ఏం చెప్పాడంటే అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ ఛైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆ చిన్న పాప వారు వాడు శ్వాస మీద ధ్యాస పెట్టాడా మరి వాడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఉన్నాడే అందుకే పసిపిల్లలే పరమాత్మలు అని పరమాత్మ స్వరూపులు అని మన దగ్గర అంటాం కరెక్ట్ ఆ విధమైన మనస్తత్వం కావాలి అంటే నిర్మలమైనది ఒక దర్పణం లాంటిది అది ఉంటే వస్తుంది అది రావడానికి బెస్ట్ టెక్నాలజీ శ్వాస మీద చేస్తా అని చెప్పేసి అది వచ్చింది తర్వాత కనుక్కున్నాడు తర్వాత అందరికీ చెప్పారు అది మనం చెప్తున్నాం చాలా అద్భుతమైన అనాలి సార్ అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టిన పెట్టినందువల్ల ఒక పసిబిడ్డలాగా మనం అవుతాము ఒక శూన్యస్థితి ఏర్పడుతుంది త్యాగరాజు తన సంగీతంతో ఆ శూన్యస్థితిని సంపాదించుకున్నాడు దాదాత్మిక చెందాడు అప్పుడు ఆయన దేశ చక్ష వేసుకుని రాముడు లక్ష్మణులందరూ అనమాట తనపడి నేను రక్షించాడు గొంగలబాద్ నుంచి మరి ఆయనకి దాని పెట్టాడు ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాడా కానీ ఆయన పసిపిల్లవాడినే తయారెట్టాడు కనుక ఆ పసిపిల్లవాడ్డ సహజం మనం దాన్ని కొంచెం టెక్నాలజీ ఉపయోగిస్తే వెంటనే అందరూ అయిపోతారు అది గొప్పతనం శ్వాసేస్తారు ఓహో అందుకే అప్పుడు రామచంద్రుడు ఆయనకి కళ్ళు కనపడ్డప్పుడు బాణాలతో వచ్చినప్పుడు అని పాడి ఆయన ఓహో అలా తీసుకెళ్లినట్టుగా భావన అంటే శూన్యస్థితి తెచ్చుకోవాలి ఆ శూన్యస్థితి రావడానికి మంత్రాలు తంత్రాలు యంత్రాలు తావెత్తులు సేవ రకరకాలు కఠోర తపస్సులు ఇవన్నీ కూడాను వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ లో ఎంతో మంది కానీ బుద్ధుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళంతా గ్రంథాలు చదివి అని చేశారు బుద్ధుడు తన దివ్య చుచ్యుత్తో తెలుసుకున్నది అనా మనసు అంటే కనుక అవన్నీ ఏం అక్కర్లేదు నీ శ్వాస మీద చేసపెట్టు నువ్వు చక్కగా ఆ శూన్యస్థితిని వెంటనే పొందుతావు వెంటనే అంటే వెంటనే ఎవరైనా కానీ దాంట్లో ఎవరైనా కానీ అంటే కొంచెం చిరకాసు ఉంది అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు తొందరగా అవసరం ఎందుకంటే మగవాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా లేడీస్ ఫస్ట్ అలాగే పట్టణ వాసుల కన్నా ఎక్కువ ఉంది ఎందుకంటే పట్టణ భాష కొంచెం అతి తెలివి వంతుంది కదా అలాగే చదువుకున్న వాళ్ళ కన్నా పాటుకుంటారు అది చదువుకున్న వాళ్ళకు కొంచెం అతి తెలివి కదా గర్వం కదా గర్వం లేకపోతే అందరి దోషం గర్వం ఉండకూడదు పిల్లవాళ్ళకి గర్వం ఉంది కొట్లాడుకుంటున్నా గర్వం ఉండదు గర్వం ఉండదు అహంకారం సో జీసస్ కష్ట చెప్పింది అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ ఛైల్డ్ యూ కెన్ నాట్ ఎంటర్టైన్ అలా కారణం కోసము శ్వాస పెద్దగా అయిపోయింది ఇప్పుడు మన గౌతమ బుద్ధుడిని మనం ఒక గురు సంప్రదాయంలో ఒక గురువుగా ఆచార్యుడుగా ఒక గురువు ఒక ఆచార్యుడు కాదు మహామహా మహామహా గురువు మహామహామహామహా ఆచార్యుడు ఒక గురువు సారీ సారీ ంతకన్నా ఆచార్యుడు అంతకన్నా గురువు ఆయన మొత్తం తన స్వానుభావంతో సాధించి అందరికీ స్వానుభావం ఉంది కానీ స్వానుభవం లేకూడదు పలా కష్టం మరి ఇప్పుడు ఈ శ్వాస ధ్యాస ఈ చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోమని చెప్తున్నారు నేను ఒకసారి క్లాస్కి వెళితే నాకు తెలిసినాయి పిరమిడ్ అనేది దానికి ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతికి ఏంటి సంబంధం ఏం సంబంధం లేదు లేదండి లేదు ఎట్లా ఏసీ రూమ్ కింద మనం కూర్చోడానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉందా లేదా ఏసీ రూమ్ కింద మనం కూర్చోడానికి సంబంధం ఉందా లేదా ఏసీ రూమ్ అంటే బాగుందా ఏసీ అనేది వేరే టెక్నాలజీ అది టెక్నాలజీ అది వేరే టెక్నాలజీ అలాగే పిరమిడ్ ఎనర్జీ అనేది అది ఒక వాస్తు టెక్నాలజీ అనుకోండి వాస్త వస్తుక్నాలజీ అంటే బాగుంటుంది వస్తుంది మెటీరియల్ ఓకే ఆ మెటీరియల్ టెక్నాలజీలో ఏమవుతుందంటే మెటీరియల్ ఈస్ ఎనర్జీ మెటీరియల్స్ ఎనర్జీ జియోమెట్రీ ఈజ్ ఎనర్జీ అంటే ఒకనొక బెస్ట్ జామెట్రికల్ షేప్ లో ఆ ఎనర్జీ అనేది అది తనలోనే తను సుడిగుండంలో తిరుగుతూ వ్యర్థం కాకుండా ఉంటుంది పిరమిడ్ లో అది అలా ఉంటుంది కనుక అలాంటి తనలో ఆ ఎనర్జీ బాగా అక్కడే స్తంభించిపోయి ఉన్న జారిపోకుండా అక్కడే స్తంభించిపోయి ఆ ఎనర్జీ ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చొని ధ్యానం చేస్తే మన ధ్యానం అతి తొందరగా వస్తుంది అందుకోసం పిరమిడ్ నర్చింది అంటే ఇప్పుడు యానపాన శక్తి ధ్యానాన్ని పిరమిడ్ లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది పిరమిడ్ లో పడుకుంటూ కూడా తొందరగా వస్తుంది పిరమిడ్ లో ఏ ఎక్కువ ఫలితం వస్తుంది మూడింతలు ఎక్కువ మీ ఊరికే పోయి పడుకోండి నిద్ర బాగా వస్తుంది లేకపోతే ఊరికే పోయి కూర్చోండి మీ ఆలోచన స్తంభించిపోతాయి దాన్ని దీన్ని జాయిన్ చేసి మీరేనండి ఎన్నో చోట్ల చేస్తే దాన్ని ప్రచారం చేస్తున్నాను మొదలుపెట్టి నేను కాదు పుస్తకానికి గ్రహించాను కదా అచ్చా సార్ ఎక్కువ ప్రచారం చేసిన నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రపంచంలో ప్రచారం చేసిన దానికి నాకు ప్రయత్నిస్తే నేను ఒప్పుకుంటాను ఇప్పుడు చరిత్ర ఒప్పుకున్న సత్యం అండి ఆల్రెడీ ఇప్పుడు ధ్యాన ప్రచారంలో ఈ ఆనాధాన సచారంలో ఈ మధ్య నేను మా పిలుపు స్టార్ వెంకటేష్ గారితో కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటే ఇప్పుడు గ్లోబల్ గా ప్రపంచంలో ఉన్న ధ్యానాల అన్నిట్లోకి నెంబర్ వన్ ఏ క్లాస్ ధ్యానం అనాపరణ సత్య ధ్యానం దానికి ఆల్ క్రెడిట్ గోస్ట్ సుభాష్ పాత్ర నేర్చుకున్నాగా ఆ పుస్తకం అసలు మీరు ఈ ధ్యానం ప్రచారం చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు ఎందుకు అనిపించకూడదు అంటే పూర్వాస్త జాబులో పోలమండలిలో దేంట్లోనూ అదే కోటి విద్యను కోటి కోరకే ఆత్మకొరక ఇది ఆత్మ కొరక మరి ఆత్మ తప్పన ఎప్పుడు ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఉంటుంది ప్రతి ప్రాణికి ఉంటుంది అది కూటి కూడకు విద్య అది ఎక్స్ట్రా అది అంటే ఈ గ్లోబుని కౌగులించుకోవాలి ఈ గ్లోబుకి ధ్యానం గురించి చెప్పాలి అనే తపన మీలో ఎట్లా మొదలైంది మీరు ఏదో ఒక ఉద్యోగంలో ఉంది అది అలా మొదలు సత్యం తెలుసుకోవాలి మొదలయ్యి సత్యం తెలుసుకోవడంతో ప్రారంభమై ఆ సత్యం ఉన్న పది మందికి ఉన్న చెప్పాలని ఆ తపంతో కొంచెం అంకరించి ఇంకా చెప్తే బాడని చెప్పేసి మరి ఉద్యోగం కూడా విరమణ చేసి నిరంతర చేస్తే బోల్డని చెప్పేసి అలా చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఇప్పటికి ఇది నేను ప్రపంచంగా చెప్పాలని భావన నాకు వచ్చి అంటే ఇలా మీరు ఈ దృక్పథంలోకి రావడానికి మీకేమన్నా ప్రేరణ పుస్తకాలు కాకుండా గురువులు కానీ నాకు అలాంటి గురువులు ఎక్కడ నేను మెచ్చుకున్నా నేను ఒప్పుకున్నా నేను సేవ చేయవలసిన గురువు నాకు ఎక్కడ కనపడలేదు అలాంటి వాళ్ళ గురువులు కాదని కాదు నేను నా నాకు నేర్పగద గురువులు నాకు దొరకలేదు అందరికీ నేర్ప గల గురువులు అందరికీ నేను ఒక ఫ్రెండ్ ద్వారా నా ఆప్త ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వ్యక్తికి ఈ సూత్రండి ఆయన ద్వారా ఆయన ఫస్ట్ ధ్యానం చేసి ఆయన తనలో లాభాలను పొందాడని ఆయన దివ్యుటూ వికసించింది సో అది నైన్టీన్ సెవెంటీ లో దాని తర్వాత మళ్ళీ ఓహో ఇది ఇంత ఉంది ఎలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ రకరకాలుగా పరిశోధించి మళ్ళీ అందరిలో అక్కడక్కడ ఉన్న పాయింట్స్ అన్ని గ్రహించి నా స్వానుభావంతో మేళవించి ఒక రోజే చెప్పలేక్రమంగా మీ జీవితం దీనికి డెడికేట్ చేసినట్టుగా అంతా డెడికేషన్ నేను క్రికెట్ చూస్తా క్రికెట్ కి నేను డెడికేషన్ మొన్న మ్యాచ్ ఉంటే చూసాగా అంటే అంతా ఉందండి ఎందుకు నీకు లేదా నాకు వద్దంటారా స్వామిది ఏంటి సంగతి ధ్యానం చేసిన వాళ్ళకి ఫ్యామిలీ ఉందా అంటే ఏంటి వద్దనా నీ ఉద్దేశం చేసిన వాళ్ళంతా ధ్యానంగా మాత్రం చెప్పారు ఎవరు చెప్పారు హిమాలయ పర్వతాలకు ఆయన యోగేశ్వరుడు కాదా పోవద్దు మళ్ళీ అంటే వశిష్ఠుడు అరంగతి ఇద్దరు గొప్ప యోగేశ్వరుడు కాదా అవును మరి ఓ అంటే ఇప్పుడు దీంట్లోకి వస్తే సన్యాసించడం అనేది అదే పెద్ద అపోహ ఆ తీసేయడం కోసమే రామాయణము మహాభారతం అన్ని వచ్చాయి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనకింకా అపోహ వాజవ్యాసుడు వాజవీకాసుడు వాళ్ళు అంత గొప్ప మాస్టర్స్ వచ్చి మనకి అన్ని చెప్పినా కూడా మనకి తప్పగోలేదు రావణాసుడు అంతమంది బాధ్యను పెట్టుకుని ఆయన పరమేశ్వరుడిని ప్రత్యక్షం చేసుకోలేదా మరి ధ్యానానికి ఇప్పుడు అంటే నేను ఈ కొంచెం ధ్యానం అని కొంచెం ఇంట్లో పోతుంటే మావుడు భయపడుతుంది లేదు అయిపోయింది నువ్వు కూడా సన్యాసంలో తలసిపోతామో అని భయపడుతుంది సన్యాసి సన్యాసానికి దీనికి సంబంధం లేదండి సన్యాసం అంటే ఏమిటి డెఫినేషన్ ఏమిటి నిర్వచనం ఏమిటి అంటే ఈ కాషాయం గుడ్డు వేసుకో వెళ్ళిపో సమయక్ ప్లస్ ఈక్వల్ టు సన్యాసం సమయక్ అంటే సరి అంటే వదిలిపెట్టడం సరి అయినా వదిలిపెట్టేయడం దాన్ని సన్యాసం అంటారు నువ్వు బాధ్యతను వదిలిపెట్టేసి నువ్వు పిచ్చుడంటావు సన్యాసంతో అసత్యాన్ని వదిలిపెట్టేసి తమో గుణాన్ని వదిలిపెట్టేసి రజోగుణాన్ని వదిలిపెట్టేసి వాటిని వదిలిపెట్టడమే సన్యాసం అద్భుతమైన అలాంటి సన్యాసిని మరకట సన్యాసి అంటారు నాలుగు రకాల సన్యాసులు ఉన్నారు ఒకటి మరకట సన్యాసి రెండవదేమో ఆపత్ సన్యాసి మూడవడేమో విరుదీశ సన్యాసి నాలుగోడు విద్వత్ సన్యాసి ఒకటి మరకట సన్యాసి రెండవదేమో ఆపత్ సన్యాసి మూడోడేమో దిగుదిశ సన్యాసి నాలుగోడు విద్వత్ సన్యాసి వెళ్ళాం మీరు కోపం వచ్చి హిమాలయాలు పోయి అక్కడ ఇంకో పెళ్ళి పెట్టుకుంటే వాడు మరకటి సన్యాసి చచ్చిపోయే ముందర సన్యాసం పుచ్చుకునేవాడు ఆపత్ సన్యాసి ఇంకో రెండు నిమిషాలు చచ్చిపోతాడు శంకరాచార్య అమ్మాపత్సం అంటే ఒక వైశ్యుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పైదోకళ్ళు రిజర్వ్ చేసుకున్న జస్ట్ చచ్చిపోయే ముందర సన్యాసి అంటాడు అది అది ఆపత్ సన్యాసి ఒక వైశ్యుడు లాంటి వాడు తన యొక్క చత్రుడు సత్యం కోసం తెలుసుకునే సన్యాసము వివేకానందు చేసిన వాడు దాన్ని విభజించ సన్యాసం అంటే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ సత్యం తెలుసుకున్నాడు రామకృష్ణ పరమవంశి చేసింది విద్వత్ ఆయన ఎక్కడికి పోలేదు ఎవరిని వదిలిపెట్టలేదు అది విద్వత్ సన్యాసి కనుక మరకట సన్యాసి ఆపత్ సన్యాసి ఒకనొక సూర్యుడు చేసేది మర్కడ సన్యాసి ఒకనొక వైశ్యుడు చేసేది ఆప సన్యాసి ఒకనొక క్షత్రియుడు చేసేది దిగుదిష సన్యాసి ఒకనొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్సన్యాసి అదే సన్యాసండి పోన్యాసం కాదు అయితే మేము మామూలుగా కాసిటీ ఏదైనా వదిలిపెట్టాలంటే మాకు ఏది ఇష్టం లేదో అది వదిలిపెట్టడు దీన్ని ఇది ఇట్లాంటిది కాదు ఇది అందుకే గురుగారు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఉన్న వివిధ కోణాలు ఎటు వెళ్లినా కూడా చాలా సులభంగా ఈజీగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది కాబట్టి ఇవాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు అనిపిస్తున్నారు అదే మీరు మీరు ధ్యానానికి వచ్చి మీ మూడో కన్ను తెరుచుకోవాలంటే పూర్వ పూర్వకాలం దుష్పంత పెద్ద మంట పెట్టుకుని దానిపైన ఇలా పద్మాసనం చేసుకుంటారు అంతా చేసింది యోగా అది యాగాలు అని చెప్పేసి హోమాలని చెప్పేసి ఒక ప్రజల రాజ్యానికంతా సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమానికి సంకల్పం పెట్టుకోవాలని చేసిన కానీ ధ్యానానికి దానికి సంబంధించి ధ్యానం సంకల్పం పెట్టుకోవాలని కోసం అందరికి వర్షాలు పడాలను ఇంకేవో ఉంటాయి కదా పరిష్ఠం అప్పుడు అందరినీ తీసుకొచ్చి వాళ్ళంతా ధ్యానం కాదు కదా వాళ్ళకి ఏదో కనపడాలి ఒక హోమము యోగం కనపడాలి కనపడితే గానీ వాళ్ళకి దృష్టిని ఆకర్షుకోనం ఎవరికి కనపడదు అది కనపడే వస్తువు కనుక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం అందరి సంకల్పం వాళ్ళని పెట్టడం కోసం ఆ విధమైన ఆ హోమము ఆ అగ్ని కనపడే వస్తువుని పెట్టాడు అంతేగాని వాళ్ళు ధ్యానం తెలియక కాదు వాళ్ళకి అది వేరే ఇది వేరే ప్రయోజనం వేరే అందుకే ముందు సంకల్పం చేసి కనుక సంకల్పం అందరికీ కనపడాలి కదా పామర జనానికి అందరికీ కనపడాలి కదా నీ దగ్గర చూ నీకే కనపడుతుంది దశరథుడికి పుత్రకామిష్టి యాగం చేశాడు అందరికి పిలవాలి ఏం చేయాలి దశలో ధ్యానంలో కూర్చుంటే అందరు కనబడుతుంట అందరి సంకల్పం కావాలి అక్కడ రాజ్యానికి పర్సనల్ సంబంధించింది కాదు కనుక అందరికి సంబంధించినోమము అది అవన్నీ చేస్తే గానీ అందరి యొక్క ఆ మనసు అలా రాదు అంత వస్తే గానీ అది అక్కడ జరగదు అందుకోసం టెక్నాలజీ అంటే ఇప్పుడు ఈ ధ్యానం కూడా సామూహిక ధ్యానం సామూహిక ధ్యానము మూడింతలు పవర్ఫుల్ పిరమిడ్ లో కూర్చుని ధ్యానము మూడింతలు పవర్ఫుల్ పున్నమి రాత్రుల్లో చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్ ఒకనొక యోగేశ్వరుడి సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్ అలాగే మరి అళవిలో చేసే ధ్యానం ప్రతి చెట్టు కూడాను ఒక గొప్ప కాంతి గుంజం ఆ చెట్ల మధ్య చేసే ఆ ధ్యానము మూడింతలు పవర్ సంగీతంతో చక్కటి సంగీతంతో పూజించేసే ధ్యానం మూడింటి పవర్ ఓహో ఇప్పుడు ఈ ధ్యానం చేయాలంటే ఖర్చు పెట్టాలి ఎంత పెట్టుబడి కావాలి చాలా పెట్టుబడి కావాలి మామూలుగా అయితే కష్టమే అంటే ఇరవై గంటల్లో ఈ సమయం పెట్టుబడి సమయం కాదు అది పెట్టుబడి కాదా పెట్టుబడి అంటే ఏంటి ఇన్పుట్ పెట్టుబడి అంటే ఇన్పుట్ అంటే ఒక వస్తువు తేజానికి ఏ వస్తువులు పోతాయో దాన్ని పెట్టుబడి అంటారు పెట్టుబడి లేకుండా ఏది రాబడి లేదు స్వామి మీ దగ్గరకు వస్తే డబ్బులు కాదంటే టైం తెలీదా టైం మరి అంటే ఏమిట అట్లా అంటే మాకేనా పెట్టుబడి లేదా ఏ రాబడి లేదు స్వామి దీనికి కూడా పెట్టుబడి ఉంది ఇది దీనికి కూడా ప్రతి దానికి ఉంటుంది నువ్వు తెలుగు నేర్చుకోవాలి పెట్టుబడి లేదా గురువు గారి దగ్గర రోజు వెళ్ళి రావాలి కదా మీరు తెలుగు వాళ్ళ భాష ఏదో వస్తుంది మీకు సంగీతం నేర్చుకోవాలి రోజు గురువు గారి దగ్గర నాలుగైండు అది పెట్టుబడి అది పెట్టుబడి కాబట్టి ఏంటి ధ్యానానికి పెట్టుబడి లేకపోతే ధ్యానం రాదు అంటే ఇంకా వేరే ఇంకేం అక్కర్లేదు అంటే అంటే దీనికి క్వాలిటీస్ అండి ఇప్పుడు ఏదైనా ఈ క్లాస్ చదువు ఉండాలి దేనికి ఏ విద్యకైనా క్వాలిటీ కావాల్సింది ఒక పెట్టుబడి శ్రద్దావాణి జ్ఞానం అంటే శ్రద్ద అనేది పెట్టుబడి జ్ఞానం అనేది రాబడి అంటే ధ్యానం చేయాలంటే ఇంకా శ్రద్ద ఉండాలి మీ దగ్గర ఉండాలి అది ఉంటే చాలా ఇంకా అది ఉంటే మీకేం కావాలి శ్రద్ధే లేదు ఎవరికి బిడ్లాకి టాటాకి శ్రద్ద ఉండబెట్టే అంత కోటేశ్వరులు మనకి దాని పట్ల శ్రద్ధ అది రాలేదు మనకి దేని పట్ల శ్రద్ధ ఉంటుందో దానికి తద్ జ్ఞానం వస్తుంది ఆ శ్రద్ధ అనేది పెట్టుబడి తానం అనేది రాబడి ధ్యానం రావాలి ధ్యానానికి పెట్టుబడి పెట్టాలి సమయం ధ్యానం వస్తుంది పెట్టుబడి పెట్టకుండా రాబడి వస్తుంది ఇది అన్సైంటిఫిక్ అశాస్త్రీయం పెట్టుబడి అంటే మా దృష్టిలో టైం అనేది పెట్టుబడి Most important is your sincerity, shraddha. Shraddha అనేది పెట్టుబడి ఎవరైనా చేయొచ్చండి ధ్యానం ఎవరైనా అంటే అంటే వయస్ తారతమ్యాలు కాని అంటే ఒక నలభై యాభై ఏళ్ల తర్వాత చేయాలా చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఆడవాళ్లు చేయొచ్చా ఐదేళ్ల లోపు వాళ్ళకి ఆల్రెడీ దివ్యచ్చు తెలుసుకునే ఉంది కాబట్టి ఐదేళ్ల నుంచి క్రమంగా తగ్గిపోతుంటుంది కనుక అప్పుడే వాళ్ళు మొదలు పెట్టాలి ఎంత చేయాలి సార్ ధ్యానం రెండు ఒకటి కనీస పక్షం ఒకటి ఉత్తమ పక్షం కనీస పక్షంగా ఐదేళ్లు దాటిన తర్వాత ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి ఇంకా ఉత్తమ పక్షంగా స్కై ఎంతసేపు ఈ చేసుకునేవాడికి చేసుకున్నంత చేసుకున్నంత పెట్టుబడి పెట్టినవాడు అంతా అంత అంత అంటే కొంత చిన్న పెట్టుబడులు ఎక్కువ లాభం పద్ధతులు ఉంటే అట్లా దేవుడు దీంట్లో ఉందా అది ఎక్కడా లేదు ఇందులో కూడా లేదు అంత చేయాల్సిందే ఇప్పుడు చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయి స్థితులు వస్తాయి శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది శరీరం నుంచి మనకి ఎక్కడో ఎగిడిపోయినట్టు అనిపిస్తుంది ఎవరో మనకి ధ్వనులు వినబడుతుంటాయి సంగీతాలు వినబడుతుంటాయి అనాథ శబ్దాలు వినబడుతుంటాయి మనకి లోపలంత శక్తి సంచారం తెలుస్తుంటుంది లేని నొప్పులు వస్తుంటాయి ఉన్న నొప్పులు పోతుంటాయి లేని నొప్పులు వస్తాయి వస్తాయి హలాహలం ఫస్ట్ వస్తుంది కదా తర్వాత అమృతం వస్తుంది అమృతం ఆ నొప్పులు అంటే బాడీ పైన తట్టుకోలేనంత వస్తాయండి చచ్చిపోలే వస్తాయి అంటే మొత్తం బాడీ అంత పిండి చేసి స్వామి అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు గతజంలో పాపివా పుణ్యుడు పుణ్యుడివా గత జన్మలో పాపాలు చేసుకుంటే ఈ జన్మలో పిండి వస్తుంది ఈ గత జన్మలు అవి గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో హాయిగా ఉంటాయి మీకు అసలు ధ్యానం చేసినటువంటిది అవి కూడా నమ్ముతారు మీరు గత జన్మలు గత జన్మలు పునర్జన్మలు మీ సంగతి అంటే అంటే కాస్త అంటే మామూలుగా ఈ సిద్ధాంతంలో ఒక మనిషి నమ్మినా నమ్మకపోయినా అవి వాటి కంటిన్యూస్ అనే ప్రభావం ఈ జన్మ అంటే మనుషులే మనుషులే పుడతారా సార్ లేకపోతే ఈ శాస్త్ర పురాణాలకు చదివేటప్పుడు నువ్వు పాపం క్రిమికిత కాదు లేకుడతావు అని ఇట్లా అంతా అంటారు కదా అది భయపెట్టడానికి కొంచెం చెప్పింది చేస్తాను ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్ అంటే పోయిన జన్మలో కూడా నేను మానవుడు ఉంటానా వచ్చే జన్మలో కూడా నేను మానవుడు ఇది రకరకాల మనిషి రకరకాల విధంగా ఉంటుంది ఓకే కానీ బై అండ్ ఒకసారి మానవ జన్మ తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు అంటే అందులో ముక్తస్థితి వచ్చేంత వరకు అందులో ఉంటాడు ముక్తస్థితి రావడం అంటే ఆత్మ ముక్తస్థితి అంటే తన తాను సంపూర్ణంగా తెలుసుకుంటున్న స్థితి ముక్తస్థితి ఈ ఈ ధ్యానంలో అది కలుగుతుందండి ధ్యానంలోనే అది కలుగుతుంది ఇంకా వేరే ప్రక్రియ లేదు వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి తిప్పి తిప్పి బోన్ అంటే మీరు ఏ పద్ధతిని కూడా కండెమ్ చేయట్లేదు ఇతర ఇతరులు పాటించే పద్ధతులను కండెమ్ చేయకుండా అవి కూడా పద్ధతులే కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారండి అది కష్టం సులభం కాదు అది వాళ్ళు తెలియకుండా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఎన్నో అవాంతరాలను కల్పించుకుని ఇప్పుడు నేను ఇలా ఇలా ఇలా అనుకోండి ఇది కష్టమని ఏమంటారు నాకైతే నేను ఎందుకు కల్పించుకుంటాను తెలియక కల్పించుకుంటాను తెలిసేవడి తింటాడా తిన తెలిసేవాడిస్తాడా తెలియక ఆ నోరు ఎక్కడే ఉందో అనుకుంటుంది ఇక్కడికి వస్తాడు నోరు ఇక్కడే ఉందని తెలుసుకుని వాడు పెట్టేది ఇక్కడికి వస్తాడు అలాగే అందరికి నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పట్టింది ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం ఈ దేశ దేశాలు తిరుగుతున్న తిరుగుతుంటారు కదా ఇంట్లో మేడం గారు మిమ్మల్ని ఏమన్నారా ఆవిడ దేశాల బట్టి తిరుగుతుంది కదా ఆమె కూడా ధ్యాన ప్రచారంలో జరుపుకున్నారండి మేడం గారు కూడా మా ఇంట్లో ఎప్పుడైనా అరగంట పావు గంట కూర్చున్నా ఇంట్లో ఆనందరూ భయపడి కొంచెం తిట్లుగా అవి జరుగుతూ ఇంట్లో కూడా రెండూ సహజమే రెండు సహజమే అంటే ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం అంటే మీరు చాలా సంవత్సరాల దిగారు సార్ అప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ విరుద్ధంగానే ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికి ఇప్పటికీ కొంచెం సుముఖంగా ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికి ఇప్పటికీ ఉత్సాహంగా ఉంటారు అలా ఉంటుంది ఎప్పుడు కుటుంబం పెద్దది కదా సభ్యులు అనేక మంది ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు మీరు ప్రచారం చేస్తున్న పద్ధతిలో మీ అనుయాయులు మీ ఫాలోయర్సు నాకెవరు ఫాలోయర్స్ లేరు నా మిత్రులు ఉన్నారు మిత్రులు శిష్యులు కూడా ఉన్నారు మీరు మిత్రులు నాతో పాటు కలిసి పనిచేసేవారు నా ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతమైనటువంటి సమాజంలో ఒక గొప్ప దృష్టి ఇక్కడ ఇక్కడ వచ్చిందండి మీ మీద ఫస్ట్ అంటే నేను చాలాసార్లు మీ గురించి విన్నాను ఎవరు నన్ను అని అన్నదాన్ని అంటారట మీరు గురువుగారు అనుకుంటే అలా ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ మిమ్మల్ని అసలు మిమ్మల్ని చూస్తేనే ఒక గురువు ఆకారం అంటే గడ్డ ఉన్న గడ్డం ఉంటే అలా ఉంటుంది మనం ఏం చేస్తాం గడ్డం తీసేస్తాను నాకు కూడా గడ్డం తేజస్సు తేజస్సుకి చూడగానే దండం పెట్టబోతుంది తిడతారంట అసలు ఇప్పుడు అంటే సామ దాన దండ భేద ఉపాయాలు నాలుగు ఉన్నాయి సామం గొప్ప ఉపాయం దానం దానం కన్నా గొప్ప ఉపాయం తిట్టు దండం రాయనకన్నా గొప్ప దూరంగా ఉంచడం అప్పుడు అమ్మ చిన్నప్పుడు బిడ్డల్ని ఆ టైప్ లో అని అది ఇష్టం కాదు అది ఉపాయం అది అదొక ఉపాయం అంటే గురువు విద్య గుడ్డి విద్య అది మనకు తెలుగులో ఒక సామెత నిజమా గురువు అంటేవారు అసలు ఈ కార్యక్రమం ఉద్దేశమే ఆ ప్రశ్నకు జవాబు తీసుకోవడం మీరు రమణ మనుషుల దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన మీతో మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు కదా సార్ అంటే ఇప్పుడు ఆయన లేదు ఇక్కడ భూమండలంలో కానీ ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా అవును ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర మీ చెప్తే అని చెప్తాడు ఇప్పుడు గురి అన్నదే గురువు గురి అంటే చెప్పాను కదా శ్రద్ధ పెట్టుబడి ఆ పెట్టుబడే మీ ఎవరికి సంగీతం పట్ల గురువు ఉంటే ఆ వాళ్ళ గురి వాళ్ళకి గురువు ఒక క్లాసులో ఒక లెక్చర్ చెప్తున్నాడు అనుకోండి ఒక ఇద్దరు గురి పెట్టి వింటుంటారు మిగతా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ ధ్యాసల్లో ఉంటారు వీడి చెప్పింది వాళ్ళకి వినపడదు ఎందుకంటే వాడి ధ్యాసలో పరధ్యాసలో ఉన్నాడు ఇద్దరు శిష్యుల వాళ్ళు ఆ గురువుతో వింటున్నారు ఆ గురి అన్నది వాళ్ళకి గురువు అంటే ఆ గురి లేకపోతే వాళ్ళకి గురువు లేదు ఆ గురువుకి మూలం ఈ గురి మీరు అన్నిటికీ మూలం గురువు అన్నప్పుడు ఆ గురువుకి మూలం నీ గురి నీ గురి చెప్తే అసలు గురువే కాదు కనుక రమణ మహర్షి ఏమన్నారంటే గురియే గురువు అన్నాడు అప్పటికి ఇప్పుడు మీరు ఆయన ఏ లోకంలో ఉంటాడు మీరు కావలసి వెళ్ళి ఆయన అడగండి ఆయన డెఫినేషన్స్ ఎప్పుడు మారావు ఎందుకంటే ఆయన శాశ్వత సత్యాన్ని తెలుసుకున్నవాడు ఏ లోకంలో వెళ్నా ఏ కాలంలో మీరు చూడినా అక్కడ చెప్పబడేది గురియే గురువు అంతేకాని ఇప్పుడు మామూలు లోకంలో ప్రచారంగా ఉన్నట్టుగా గురువులు పలానా ఆయన గురువు ఆయన చెప్పింది మనం నడుచుకోవాలి ఆయన గురువు ఎందుకు ఆయన గురువు ఆయన దగ్గర గురి ఉంది ఆయన గురువు కాకుండా ఎలా ఉంటాడు ఆయన గురువే నాకున్న శ్రద్ధ నీకు శ్రద్ధ ఉంటే నువ్వు గురువే ఎవరి దగ్గర గురువు ఉంటే వాళ్ళందరూ గురువులు ఓ వాయి అభూతపూర్వం సార్ ఇది చాలా అద్భుతం ఎవరికి గురి ఉంటే వాడు గురువు అంతే అంతేగాని పర్టికులర్గా ఫలానా యాక్చువల్లీ గురువుకి ఆపోజిట్ వాడు చెప్పండి మీరు శిష్యుడు కాదు ఇంకోటి చెప్పండి ఆలోచించండి గురువు గురువుకి నీకు సంస్కృతం వచ్చా లేదా నేర్చుకున్నారు మీరు వ్యాకరణం సంస్కృతించినప్పుడు నేర్చుకోలేదా గురువుకి ఆపోజిట్ వాడు లఘు గురువు అంటే బరువు అయినవాడు లఘు అంటే తేలికైన వాడు ఒక మనిషి సంగీత గురువు అంటే అతనికి సంగీతం పట్ల గురి ఉన్నాయి కనుక సంగీత గురువు సంగీతం బట్టి గురువు చెప్తే సంగీతం అని ఫిల్డ్ అసలు లఘువు అనమాట ఎందుకంటే అంగీతం నాకేం ఇష్టం లేదు అంటారు నాకేం నాకు అవసరం లేదంటాడు అంటే సంగీతంలో ఆయన లఘువు ఫర్ ఎగ్జాంపుల్ మా మా తండ్రి గారు ఉన్నారు మేము సంగీతం నేర్చుకునేటప్పుడు ఆయన ఎప్పుడంటు ఉండేవారు ఏమొస్తుందా సంగీతంతో ఏదైనా డబ్బులు వస్తాయా ఆయన ఇష్టం ఉండేది కదా మీ సంగీత గురువు గారు దగ్గరికి లేదు అంటే ఆయనకి సంగీతం పట్ల గురి లేదా ఆయనకి కనుక ఆయన సంగీతం అనే క్షేత్రంలో లఘువు మా మదరు సంగీతం సంగీతం నేర్చుకో నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయినా నువ్వన్నా నేర్చుకో అన్నా వెంట అంటే ఆవిడకి సంగీతం గురి ఉంది కనుక ఆవిడ ఒక సంగీత గురు గురు మా ఫాదరు సంగీత లఘు అలాగే ఏ ఫీల్డ్ అయినా సరే ధ్యానంలో కూడాను ధ్యానం పట్ల ఎవరెవరికి గురువు ఉంటుందో కృష్ణుడికి ధ్యానం పట్ల గురువుంది కనుక అతను ఒక గురువు గురు గురువు గురువు ఉన్నవాడు గురువు మరి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవి అతని దగ్గర నేర్చుకున్నాడు కృష్ణుడి దగ్గర నేర్చుకోవడానికి వాడికి కూడా గురువు ఉంటేనే నేర్చుకుంటాడు కనుక వాడు గురువు అంటే సార్ ఎంతమందికి అర్థమవుతుందో కానీ చాలా కొత్త కాన్సెప్ట్ సార్ మీరు చెప్పి కొత్త కాలే ఇది పాత కాన్సెప్ట్ పాత కాన్సెప్ట్ అంటే ఇప్పటికీ అందిస్తున్నారు కనుక సంగీతం ఇష్టంతో నేర్చుకునేవాడు మొట్టమొట్ట సంగీత కళాశాల పెరిచిన వాడు వాడు ఫస్ట్ డే గురువు ఇంకోటి టెన్ ఇయర్స్ గురువు ఉంటాడు అంటే వాడు ఫస్ట్ డే గురి పెట్టుకున్నారు వీడు పది ఏడుతో గురువుతో ఉన్నవాడు కనుక వీడి పెద్ద గురువు వాడు మా అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అవును గురువు అంటే గురువే బ్రహ్మ అంటే పుట్టించేది నీ గురే నీ యొక్క విద్యను పుట్టించేది విష్ణు అంటే ఆ స్థితిని స్థితించేది అంటే ఆ గురి తీసిపోతే ఆ స్థితి కూడా లైవ్ అవుతుంది కనుక అదే గురు బ్రహ్మ ఓ మై గుడ్స్ ఓహో ఆ గురి అనేది సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మని చూపించను కూడా నీ గురే గురి ఆ గురి ఆ గురు లేకపోతే అనుకుంటున్నాను పరబ్రహ్మం కాదుగా అవును లేకపోతే నువ్వు పరబ్రహ్మ కాదు నువ్వు నీ శరీరమే కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ అంటే నీ ఎక్కడే గురుంటుందో అక్కడే అది పుడుతుంది శాస్త్రం పుడుతుంది నీ విద్య పుడుతుంది విష్ణు ఆ గురే నిన్ను మళ్ళీ పైకి తీసుకెళ్తుంటుంది గురుడు దేవో మహేశ్వర ఆ గొప్ప కూడా నీ గురే గురు సాక్షాత్ పరబ్రహ్మ దేవుడే కాదు పరమేశ్వరుడు కాదు పాలబ్రహ్మ స్వరూపం కూడా నీ గురి నుంచి వచ్చేది కనుక అలాంటి గురువుకి నమస్కారం అంటే ఆ శ్రద్ధకు నమస్కారం అయితే ఇప్పుడు ఈ వేదంలో కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అని చెప్తారు కదా సార్ ఆచార్యుడంటే గురువేనా అది వేరే ఆచార్యుడంటే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ ఎవరైతే యాచిస్తాడో జ్ఞానాన్ని ఆచరిస్తాడో ఆచరింపజేస్తాడో వాడు ఆచార్యుడు గురువు అంటే వాడు ఆచరింప చేయకపోవచ్చు కానీ వాడు వాడికి గురువుంది ఆచరింపజేస్తే వాడు ఆచార్యుడు శంకరాచార్యులు వాళ్ళకి ఆత్మజ్ఞానం పట్ల గురే కాదు అని అందరి చేత చేయింప కనుక ఆచార్యుడు అదృష్టంగా యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ అతన్ని ఆచార్యుడు అంటారు ఒక గురువు కన్నా ఇంకోడా గురువు దాకా తయారు ఆ గురి ఉంటే నువ్వు అప్పుడు ఓహో నువ్వు గురువు కావాలనే గురియే కాకుండా అందరూ కూడా గురువు కావాలనే గురి నీకుంటే నువ్వు ఆచార్యుడి అసలు అసలు ఎంత యూనివర్సల్ గా ఎంత బాగుంటారు అది ఆలోచించి చెప్తుంటే వినడానికే ఒక పులకాంతరాలు వస్తున్నాయి నేను గురువు కాదు లోకంతో గురువులు కావాలి అప్పుడు నువ్వు అసలు ఆ ఐడియా విశ్వమానవ సౌభ్రాతృత్వం కంటే గొప్పదిగా కనిపిస్తుంది మానవులందరూ సోదరులు కావడం గురువులు కావడం ప్రతి ఒక్కరు ఆ గురి కలిగి ఉండాలి అందుకే రామణ మహర్షి దగ్గరికి వెళ్తే కచ్చితంగా ఆయన చెప్తాడు నీ దగ్గర గురి ఉందా నువ్వు గురువు నీ దగ్గర లేదా నువ్వు గురువు కాదు నువ్వు లఘు సార్ ఇప్పుడు కరెక్ట్ గా మీరు రమణ మహర్షి దగ్గరికి వెళితే రమణ మహర్షి దగ్గరికి వెళితే సార్లు అన్నారు కదా ఆయన దగ్గరికి అంటే ఆయన లేదు కదా అంటే ఇప్పుడు వెళ్ళచ్చు అండి వెళ్ళకూడదండి ఆపేదా అంటే అంటే ఇప్పుడు మామూలుగా లోకల్లో లోకల్లో మాట్లాడే పద్ధతి ప్రకారంగా మామూలుగా ఈ దేహం చాలించారు కదా ఆయన చాలించిన కూడా ఉంటారు అవును ఆయన దేహం చాలించాడు ఆయన తనెంత చాలించుకోదైతే ఉంటే కూడా ఉండొచ్చును ఆయన ఉంటే కూడా ఉండొచ్చు ఏమిటి ఉన్నాడు అంటే ఈ ధ్యానం చేస్తే ఆయన మనం ఎవరి దగ్గర వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు కాదు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు మీకు ఎవరి దగ్గరికి వెళ్ళింటే వాళ్ళ దగ్గర శక్తి మీకు లేదు కానీ వాళ్ళకి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని చూసే శక్తి మీరు సంపాదించుకోవచ్చు అదే ధ్యానం అద్భుతం అసలు మొత్తం ఈ ప్రజలందరూ వెంట వేలం వేరేలాగా ఎందుకు పడుతున్నారో అసలు మీరు చెప్పే ఇంటర్ప్రిటేషన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి సార్ అద్భుతంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు వస్తారు ధ్యానం చేస్తున్నప్పుడు ఈయన కైలాసంగా వెళ్ళలేదు ఈయనకి కైలాసం వెళ్లే శక్తి ఎక్కడ ఉంది దీనికి ఆయన ఎవరు రప్పించరు ఆయన తన రాని వస్తాడు ఆయన తనంతా తాను ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు చూసే శక్తిని నువ్వు సంపాదించుకుంటావు రప్పించే శక్తి ఎవరికీ లేదు ఒక ఆత్మ ఇంకొక ఆత్మ రప్పించదు ఓ రప్పించాలంటే అది అది బలాత్కారం ఆ పదజాలం కూడదు వాళ్ళు వచ్చినా కూడా నువ్వు చూడలేని స్థితిలో ఉంటావు జానం చేయకపోతే వస్తే ఎందుకు చూడండి సార్ అది చూసే దృష్టి లేదు కదా నీక దృష్టి అంటే మనం జానం చేస్తాం కళ్ళు మూసుకుంటాం అందువల్ల కనపడరా మూడో కను తెరుచుకుంటే వాళ్ళు కనపడతారు థర్డ్ అయ్యి థర్డ్ అయ్యి ఎందుకంటే వాళ్ళ దేహంతో రాదు కదా వాళ్ళ దగ్గర దేహం లేదు కదా అంటే ఇప్పుడు ఈ భగవద్గీతలో దివ్యం గదామి చక్షుఃని అర్జునుడికి కృష్ణ పరమాత్మ పక్కనే ఉండి కూడా నువ్వు నన్ను చూడలేవు చూడాలంటే వేరే కన్ను కావాలి అది ఇస్తానన్నాడు అది ఇస్తానన్నాడు అదే అసత్త నాటక ఇస్తానన్నాడు అని ఎవడో ఎవరికి అదే చమత్కారం వేదాభ్యాసుడుది ఎవడో ఎవరికి ఇవ్వగలడండి మీరు మాకు ఇస్తున్నారుగా నేను ఇవ్వటం అంటే అంటే అంటే కావ్యంలో చమత్కారం ఉండకూడదు ఏమిటి వేద వ్యాసం చమత్కారాలు తెలియదన్నా మీ ఉద్దేశం ఆయనకి మరి కవినాం కవి కదా ఆయన పామారు జనాలు కోసం చమత్కారాలు కావాలి అలా అలా అంతే ఈ ఇప్పుడు నా తాడే తెరుచుకోవాలంటే మీరు తెరి క్షమించాలంటే గురువు మీరు మీరు తెరిపించలేరు కాదు గురువు తెరిపిస్తాడు గురియే గురువు అలాగే మరి ఒకటే ఉన్నది అక్కడ వస్తుంది మూడో కథ గురు తెలిపిస్తుంది గురువు తెప్పడు అంటే ఇప్పుడు అలా కూర్చుంటే ఆ గురితో సాధన చేస్తూ చేస్తూ చేస్తుంటే అప్పుడు మూడో కన్ను తెరుచుకోవడం అంత గురు కృపే అనగా అంత గురి కృపే గురు కృప కానిది సృష్టిలే కాలేదు ఓహో అద్భుతం అంటే మొన్న మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన తరచు మీ జ్ఞానాలకు ఎక్కువ ఆయన పునాడు జన్మ చూసుకున్నాను నవను నవ్వుతున్నారండి అంటే నవలాటగా ఉంది ఇదంతా నవ్వులాట కాదండి అంటే జానంలో నేను జన్మలో అవును బుద్ధుడు చూసుకోలేదా తెలుస్తుంది అంటారండీ ఆయన తెలుసుకోలేదంటారా అండి ఆయన కాలం వేరు కదా కానీ ఆయన తల్లికి పుట్టినవాడు ఈయన కూడా తల్లిపోయి పుట్టాడు కదా కానీ యాక్చువల్ ఈ కాలంలోనే ఇంకా తొందరగా వస్తుంది ఎందుకంటే భూమి అనేది ఒక ప్రత్యేక కక్షలోంచి ఇప్పుడు పోతుంది దాని ఫోటాన్ బ్యాండ్ అంటారు ఫోటో అంటారు కనుక ఇప్పుడు భూమి ఒక ప్రత్యేక కక్షలోంచి పోతుంది అది కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా అందరికి అనుభవాలు వస్తున్నాయి అప్పటికన్నా అంటే ఇప్పుడు ఈ గ్రహ పరిభ్రమణం లాగా భూపరిభ్రమణం ఇది ఒక కక్షలోకి వెళుతుంది ఇది పెద్ద కాస్మాలజీ ఉంది కానీ ఆ తర్వాత చూసుకుందాం ఇంకేదైనా అడగండి అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చోగానే మనకి తడ కూర్చోగానే రాదు సాధన చేస్తుండగా సాధన చేయాలి అది నా వయసు ఎంతో కూర్చో కాదు వస్తుంది ధ్యానం రాదు అంటే సార్ ఇప్పుడు హిమాలయాల్లో బాబాలు వాళ్ళందరూ ఉంటారు కదా స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళ గురించి చోట్ల ఉంటారు బాబా స్వామీజీలు హిమాలయాల్లో మాత్రమే కాదు హైదరాబాద్ లో ఉంటారు నాంపల్లిలో ఉంటారు నాంపల్లి బాబా అని మీకు నాంపల్లి బాబా పేరు విన్నా అంటే హిమాలయ పర్వతాల్లో ఉండే స్వామి వాళ్ళ రేంజ్ ఉంటుంది వీళ్ళ దగ్గర వాళ్ళే రేంజ్ ఉండదు కొంచెం ఎక్కువ ఉంటుంది జనారణ్యంలో ఉండే యోగి మామూలు అరణ్యంలో ఉండే వృక్షారణ్యంలో ఉండే యోగి కన్నా ఎక్కువ ఇక్కడ తట్టుకునే శక్తి ఎక్కుంటే కదా ఇక్కడ ఉండలేరు వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ శక్తి ఎక్కువ వాళ్ళ సాధన ఎక్కువ ఈ అటాకింగ్స్ ఉన్నా కూడా చేయడం అదేలాగా ఇప్పుడు లంకలో సీతకి ఏమీ జరగలేదంటే ఆవిడ శక్తి ఎక్కువ జరిగితే అందరికి జరిగిపోతుంది ఆవిడ శక్తి ఎక్కువ కనుక లంకలోనే ఆవిడకి ఏం కాలేదు అవును అవును ఇప్పుడు ఇప్పుడు బాబా సినిమాలో ఈ ఇలాంటి ఈ ధ్యానము ఇలాంటివే పెట్టుకుని వచ్చాడు దాంట్లో ఒక పెద్ద స్వామీజీని ఒక బాబాను చూపిస్తారు రజనీకాంత్ ఎప్పుడు ఇలాగ ఇలాగ పెట్టి ఒక చాలా డైనమిక్ గా తీశారు షార్ట్స్ ఇలా పెట్టారు కదా సార్ అంటే అంటే కొత్త కోక్ బాగుందని పెట్టాడా లేకపోతే రజనీకాంత్ అప్పుడప్పుడు ఇలా అని ఇలా అంటుంటాడు ఇప్పుడు ఇలా పెడితే కొత్తగా బాగుంటుందని పెట్టాడు లేకపోతే అదేమన్నా ముద్ర ఏ కారణము లేకుండా ఏ కార్యము రాదు రాదు దీన్ని ఏమంటాడంటే కారణ కార్య సంబంధము కాజ్ అండ్ ఎఫెక్ట్ సార్ ప్రతి ముద్రకి ఒక థియరీ ఉంటుంది ఆ థీరీ ఆ థీరీ అనేది కారణము ఆ ముద్ర అనేది ఒక కార్యంగా సిద్ధిస్తుంది కనుక రకరకాల ముద్రలు ఉన్నాయి ఓకే కనుక ఆ అంత ముందు ఎవరికి తెలియని ముద్ర కానీ అంతేకాని అంతకుముందు లేని ముద్ర కాదది తెలియని ముద్ర ఇప్పుడు న్యూటన్ ముందు లా గ్రావిటీ ఉంది కానీ కీతన్ తెలుసు తెలుసుకున్నాడు అందరికి తెలియజెప్పడం కోసం ఆయనకి ఆ మెసేజ్ వచ్చింది తనకు వచ్చింది మెసేజ్ నికటించాడు అంటే సినిమా చూసాం సార్ అది బాగా అనిపించింది కానీ దీనికి ఏదైనా పర్టికులర్ అర్థం ఏదైనా ఉంటుందండి ఇలా పెట్టడం ఒకటి ఇలా పెడతారు ఒకటి ఇలా అంటారు ఒకటి ఇలా పెట్టాడు దానికి ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు మీరు దేవాలయంలో వెళ్తే విగ్రహాలన్నీ ఇలా ఉంటాయి దీని అర్థం ఏమిటి అభయం అంటే నువ్వు భయ రహితంగా ఉంటే నీకు కావలసిన వరాలు అన్ని వస్తాయి వరదా ముద్ర నువ్వు భయపడుతుంటే నీకు ఏ వరాలు రావు నీ భయంలో భయం తీసేస్తే నీకు రావాల్సిన వరాలన్నీ నీకు వస్తాయి ఇది అభయముద్ర ఇది మీరు ఏ దేవుడు ఏ విగ్రహం చూసుకోండి ఇంతే ఉంటుంది ఎందుకు ఇది అభయముద్ర ఇది వరద ముద్ర ఓ మరి దీని ఒక మొన్న ఒక చోట నా కాలు పట్టుకో నీకు ఇది వరం ఇస్తా అని చెప్పి ఇది వరం కదా ఇది అభయం అభయం ఇది వరద ఓ బాబు బాబు అలాగే ప్రతి ముద్ర అలాగే బాబా ముద్ర బాబా అంటే ఈ వేదికి అర్థం ఈ చిటికిన వేదిక అర్థం శరీరము అందుకే మీరు చిన్నప్పుడు మీరు కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ టీచర్ ఫిజికల్ సంబంధించింది ఈ వేలు మనస్సుకి సంబంధించింది మనసు అంటే ఇద్దరి మనసులు కలిస్తే ఈ రింగ్ ఫింగర్ లో మనం రింగ్ పెట్టుకుంటాం అన్నమాట రింగ్ ఫింగర్ అందుకే ఉంగరం దీనికి పెట్టుకున్నారు ఇష్టం ఇది రింగ్ ఫింగర్ ఇది మనస్సుకి సంకేతము ఇది శరీరానికి సంకేతము ఈ మధ్యలో ఉండే వేలు ఈ రెండిటికన్నా పెద్దగా ఉన్న వేలు ఇది బుద్ధికి సంకేతం బుద్ధి సార్ శరీరం కన్నా మనసు గొప్పది మనసు కన్నా బుద్ధి గొప్పది ఈ ఐదు వేలులో మధ్య వేలు బుద్ధి ఎవరైతే ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మధ్యలో ఉంటాడో ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మధ్యలో ఉంటాడో ఓకే ఇలాగ అన్నిట్లో ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్రపో మధ్యలో ఉంటాడో ఆ మధ్య ఆ మధ్యముడు అదే బుద్ధి అందుకే పాండవుల్లో మధ్యముడు అంటాడు కృష్ణుడు అంటే ఎవడు అతి చేయకుండా సరిగ్గా మధ్యలో ఉండేవాడినే అలాంటి గుణం ఉన్న వాడిని నేను అంటాడు అంటే మధ్య మార్గంలో ఉన్నవాడిని చెప్పడం కోసం పాండవుల్లో మధ్య ఉండే కనుక దీని పేరు బుద్ధి అతి సర్వత్రా పరిచయత్ అతి ఉన్నవాడికి బుద్ధి లేని వాడు కనుక ఇది బుద్ధికి సంకేతం కనుక మిడిల్ ఫింగర్ ఇది చూపుడు పేరు ఇండెక్స్ ఫింగర్ అంటే అందరినీ పిలుస్తాం నువ్వు రావాలి అంటావు నువ్వు రావోయ్య అంటావా కొన్ని రావోయ్య అంటావా రావోయ్య అంటామాన ఆత్మక సంకేతం నువ్వు నువ్వు ఒక ఆత్మ చూపుడు ఆత్మ కనుక రావోయ్యంటాం అయితే తస్మాత్ జాగ్రత్త సుమా అంటే నీ ఆత్మని సరిగా చూసుకో సుమా నీ దేహాన్ని వదిలిపెట్టు నీ మనసును పక్కన పెట్టు నీ బుద్ధుని పక్కన పెట్టు నిన్ను నువ్వు సరిగ్గా చూసుకో సర్వధర్మాన్ని పరిత్య శరీర ధర్మం మనోధర్మము బుద్ధి ధర్మం ఈ మూడు ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను శరణి వేడుకో ఆత్మక సంకేతం ఇది నీ యొక్క పుట్టుకొక సంకేతం నేను ఎక్కడ పుట్టింది సర్వాత్మల నుంచి పుట్టింది కనుక అందుకే ఇలా కనుక ఇది బాబా బుద్ధులు ఏమి చేశాడు ఈ మనస్సుని ఈ బుద్ధిని ప్రక్షాళనం చేయడం కోసం ఇది పెట్టాడు అంటే ప్రక్షాళన చేయవలసినవి ఆత్మని కాదు శరీరాన్ని కాదు ప్రక్షాళన చేయవలసినవి మనస్సుని బుద్ధిని చంచలమైన మనస్సుని నీ యొక్క అపరిపక్వ బుద్ధిని బుద్ధిని నువ్వు దీనికి సర్వాత్మకు అర్పణ చేయాలి సర్వాత్మక అర్పణ చేస్తే సర్వాత్మ దీన్ని పట్టుకుంటున్నావు దాంతో వాక్ చేస్తాడు అప్పుడు సర్వాత్మ నీ అపరిపక్వ మనస్సుని అపరిపక్వ బుద్ధిని క్లీన్ చేస్తుంది దాని గుర్తింపులో పెట్టుకుంది క్లీన్ చేయగా చేయగా చేయగా చేయగా ఇప్పుడు చాకల వాళ్ళకి మేము బట్టలు వేస్తాం వాడు ఎంత కాలం పెట్టుకుంటాడు బట్టి బట్టలని కోలుగా తర్వాత ఏం చేస్తాడు వాడు ఎవరింటి వాళ్ళు సో ఇది కూడాను సర్వాత్మ కూడా మీ మనస్సుని ముద్దిని ప్రచారం చేసిన వాటిని వదిలిపెట్టేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ మనసు బుద్ధి శుద్ధికరంగానే నువ్వు నేను మాయమైపోతున్నా సర్వాత్మలో అండర్స్టాండ్ కనుక ఈ బాబా ముద్ర అనేది మార్గము ఈ ముద్ర అనేది ధ్యేయము కనుక ఆ చాక పట్టుకుంటాడు ముడికి ముద్ద ఉతుకుతూ ఉంటాడు ఇది ఉతికే ప్రక్రియ ఇది ఉతికే ఉతికి బట్టలు వేసుకుని బ్రతికే ప్రక్రియ కృష్ణుడు ఎలా బతుకుంటున్నాడు ఇదే బతుకున్నాడు కంసుడు ఇదా బతుకున్నాడు అంటే సర్వాత్మిక వారికి సంబంధమే లేదు అన్ని ఉన్నాయి ఏది ప్రక్షాళన చేయాలో వంచాలో విడుద అంటే ఒక బేబీ సోల్ యొక్క ఒక శైశవాత్మ యొక్క స్థితి అనేక జన్మ పరంపరలో మొట్టమొదటి జన్మలు ఉంటాయి కదా శైశవాత్మ అంటారు తర్వాత కొన్ని రోజులకి కొన్ని రోజులకి యువాత్మ ఇంకొక కొంచెం జోల తర్వాత ప్రౌఢాత్మ కొంచృద్ధాత్మ ఇంక తర్వాత విముక్తాత్మ తర్వాత పరమాత్మ బాల్య వృద్ధాప్య అనేది ఆత్మకు కూడా వర్తిస్తాయి ఆత్మకి వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి దీన్ని ఏమంటే పారాడాక్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పారాడాక్స్ ఆత్మకి వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి ఇప్పుడు అర్థము మిమ్మల్ని మీరు చూసుకున్నారా లేదా చూసుకున్నా మిమ్మల్ని మీరు చూసుకున్నారా మీ యొక్క ఇమేజ్ మిమ్మల్ని మీరు చూసుకోలేదు అక్కడ చూడబడింది మీరా మీ ఇమేజా మీ ఇమేజ్ ఒకటేనా అవునా కాదా కాదు కానీ అవును కానీ ఈ బాబా ముద్ర అనేది అది అర్థం అది ఇది చేయక చేయక చేయగా మనిషి ఇలా తయారవుతాడు ఇలా కావాలి ముక్త పురుషుడు వీడు ముక్త పురుషుడు వీడు ముక్తిని సాధించే సాధిస్తూ ఉన్న పురుషుడు అది ఇది ముక్తి కోసం ప్రయాణంలో ఉన్నవాడు ఇది ముక్తి పొందినవాడు కనుక బాబా సినిమాలో రజనీకాంత్ ద్వారా మరి ఆయనకి గొప్ప ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆయన ద్వారా మనకి ప్రపంచానికి అంతకు ముందు ఉన్నది కాని మధ్యలో మరుగు పడిపోయినది మళ్ళీ తిరిగి తెర మీద వచ్చారు అది ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి గురువుల్లో రకరకాల గురువులు గురువుల్లో రకరకాలుంటారు లఘువుల్లో రకరకాలు ఉంటారు రకరకాలు ఎందులో లేవు అన్నింటిలో రకరకాల పళ్ళున్నాయి రకరకాల కాయలున్నాయి రకరకాల పిండలుంటాయి ఉంటాయి ఇప్పుడు ఆ గురు శబ్దం అనేది ఎలాగో మారిపోయిందంటే మేము హోటల్ ఇడ్లీ పడకరా గురు అవును అతను ఇడ్లీలో సిద్ధహాస్తుడు గురువు కాకుండా ఎలా ఉంటాడు ఎంత గురువు ఉంటే అతను ఇడ్లీ చేస్తాడు ఆటో వాడు చూస్తావా చేస్తే తీసుకెళ్ళాలి ఒక చోటి నుంచి చోటికి గురువు కాదు ఆ సినిమా చూసావాళ్ళు సిద్ధహాస్తు రోజుకో పది సినిమాలు చూస్తుంటాడు అయితే ఇట్లా ఉపయోగించడం తప్పు కాదు అంటారా పర్ఫెక్ట్లీ కరెక్ట్ గురువు కాని వాడు సృష్టి లేదు ఏ ఫీల్డ్ లో గురువు ఉందో ఆ ఫీల్డ్ లో గురువు అందుకే దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు మంది గురువులు ఒక పాము ఒక కప్ప ఒక కోరి గురువులే నేర్చుకున్నంత అది అంతే కదా కాదా అసలు మీరు దత్తాత్రేయుడి కథ విన దత్తాత్రేయుడి విన్నా కానీ మీకు ఎటువంటి సులభంగా అర్థం అర్థం కాలేదు దాంట్లో ఇప్పుడు కుక్క అనేది ఒక విశ్వాసానికి జాగ్రత్తగా పరిచేస్తుంటుంది పిల్లికి విశ్వాసం లేదు కానీ ఒక్కకి విశ్వాసం ఉంది కుక్కకి విశ్వాసం అక్కర్లేదు జాగ్రత్త ఉంది విశ్వాసం అక్కర్లేదు ఈక్వాలిటీ అంతే కాబట్టి అది నా గురువు అన్నాడు అంతే మరి ఈ గురువు అంటే గురి గురువు అనేది మీరు ఎప్పుడైతే వేరే చెప్పేశారో బాగా మామూలు అందుకే ఒక మనిషి ఇంకో మనిషికి గురువు కాదు మిత్రుడు పరమ మిత్రుడు కావచ్చు స్వల్పకాలిక మిత్రుడు కావచ్చు తాత్కాలిక మిత్రుడు కావచ్చు మిత్రుత్వంలో ఉన్నాయి కానీ ఎవరికి గురువు కాదు అది వస్తుతహారాన్ని జుట్టి చెప్పాడు కదా ఎవడు ఎవరికి గురువు కాదని మరి అంటే ఈ కాంట్రవర్సీస్ వల్ల జనం కన్ఫ్యూజ్ అవుతున్నా ఎవరు కన్ఫ్యూజ్ కావాలి ఎవరికి కావాల్సిన వాడు ఖచ్చితంగా చేస్తున్నాడు అంటే ఇప్పుడు వచ్చేసేమో వాడి వాడి ఆత్మస్థితిని బట్టి వాడు కరెక్ట్ గా చేస్తున్నాడు ఇప్పుడు ఒక్కొక్క మత మతం వాళ్ళు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి శక్తిని శక్తి ఎవరిని ఏది చెప్పినా అది కరెక్ట్ లేదా చెప్తాడు అనే మోసగాడా మోసగాడు ఎవ్వరూ మోసగాడు కాదు వాళ్ళ ఉన్న పరిమిత అనుభవం వల్ల వాళ్ళు ఒక పరిమిత సత్యాన్ని వాళ్ళు ప్రకాశంపజేస్తున్నారు అది ఆ పరిమిత సత్యం కావలసిన వాళ్ళకి అది మహాప్రకాశం మహాప్రసాదం ఒకటో క్లాసులో మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు టీచర్ మీకు పని పనికి అప్పుడు అప్పుడు ఆయన అసలు లేదు అన్ని అంతే అంటే మనిషి యొక్క మానసిక పరిపక్వత బుద్ధి వికాసం అవుతున్న కొద్దీ వాడు విస్తార దృష్టిని అవస్తారలవర్చుకుని రోగుండీ ఇక్కడ దాకా ఒకడు ఎక్కాడు వాడికి కొంత కనబడుతుంది ముందు ఎక్కితే ఇంక ఎక్కువ కనబడుతుంది ఎక్కువ కనబడితే ఎక్కువ ఉందని చెప్తాడు ఎక్కువ చూపించగలడు తక్కువ కొండ ఎక్కితే కక్కువ చూడగలడు తక్కువ చూపించగలడు ఐదు ఉన్నవాడు అంతా చూపించగలడు బుద్ధుడు ఐదు ఎక్కినవాడు అందుకంతా చూపించాడు మధ్యలో ఉన్నవాడు అక్కడ వరకే అంతే వాళ్ళ వాళ్ళ అసత్యం ఎలాగా అయితే వాళ్ళని దూషించిస్తే తప్పదు ఎవరినికూడదు వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళని దూషిస్తే మిమ్మల్ని కూడా దూషించు మీరు దూషిస్తున్నారు ఇదే పారాడాక్స్ అంటే దీని పారాడాక్స్ అంటారం అంటే రెండు విపరీత సత్యాలను ఏక కాలంలో మనం అనేది పారాడాక్స్ ఓ ఇప్పుడు మీరు మామూలుగా మీ ఉపన్యాసాల వాటి లోపల నాది ఉపన్యాసాలు కాదు ఉపదేశం కాదు మీ మాటల్లో అలా బాగుంది సార్ మొత్తం ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే మీ ఆశయం కింద కరెక్ట్ దానికి ఒక పీరియడ్ కూడా పెట్టుకున్నారు మీరు రెండు వేల పన్నెండు పెట్టుకోకపోతే మనం ఎక్కువ పని చేయలేము ఎప్పుడు కూడా టార్గెట్ అనేది మనం ఎంత కష్టతరంగా పెట్టుకుంటే అంత ఎక్కువ మనం పని చేయగలం అందుకోసం అలా పెట్టుకున్నాం అది ఒక స్ట్రాటజీ పర్టికులర్ పీరియడ్ లోపల ప్రపంచంలో అందరూ ధ్యానం చేస్తారు చేపిస్తాం గ్యారంటీ గా అనేది ఒక మూమెంట్ ఇది దాంట్లో ఇప్పటికి మీరు ఎంత శాతం సాధించి ఉంటారు ఆ లెక్కలు మనకి లేవు కదా అంటే లెక్కలేదు మీకు ఆ రోజుకి అయిపోతుంది అంతే ఆ రోజుకన్నా ఒక్కో రోజు ముందు కూడా ఎవరు ఉండకపోవచ్చు ఆ రోజుకి అయిపోతుంది కాదు నిజంగా అసలు అందమైన మీరు మీరు ఊహిస్తున్న ప్రపంచాన్ని రెండు ఒక రోజు మొత్తం ప్రపంచ ధ్యానమయమే ఉండగా ఎలా ఉంటుందో చూడాలని దృశ్యం ఏదో కనిపిస్తుంది ఎంత హాయిగా ఉంటుందో బాధలుండవు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు ఈర్ష్యలు ఉండవు ద్వేషాలు ఉండవు పగలుండవు ప్రత్యేకారాలు ఉండవు అందరూ అందరికీ గురువులే అందరూ ఆనందంగా ఉంటారు అందరూ ఒక హాయి హాయిని అనుభవిస్తుంటారు ఆరోగ్యంగా ఉంటారు మెంటల్ గా బాగా చాలా బలోపేతంగా ఉంటారు యుద్ధం లేదు వీటన్నిటికీ ఆ ఆ యొక్క మీ యొక్క గురి గురి దేని పట్ల ఫస్ట్ గురియే గురు గురి దేని పట్ల అంటే బెస్ట్ అంటే శ్వాస మీద ఉంటే బెస్ట్ ఇప్పుడు దీంట్లో ధ్యానంలో ఏ క్వాలిఫికేషన్ సార్ లేకున్నా కూడా వస్తా ఉన్నారు కదండి మాకు మేము ఏది రాదు గురి అంటే కొన్ని పద్ధతులు అలవాట్లు ఇప్పుడు మేము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కొంతలుంటానండి వాళ్ళు వాళ్ళు కూడా ధ్యానం చేయటం రావణుడు చేశాడు కదా ఆయన రాక్షసుడు కదా అంటే రాక్షసు ప్రభుత్వం ఉన్నవాడు కదా ఇప్పుడు మంచి ఎవడికి కావాలి చెడు చేసేవాడికి కావాలి మంచి ఎవడికి కావాలి మంచి చేసేవాడికి కూడా కావాలి మంచి ఎవడికోద్దు అందరికి కావాలి కనుక ధ్యానం అందరికి అందరికీ ఆ కర్మకి కావాల్సిన ఫలితం వాడికి వస్తుంది ఆ దుష్ట కర్మకి హింస ప్రవృత్తికి ధ్యాన ప్రవృత్తికి శంకరుడు వచ్చాడు ప్రభుత్వం అద్భుతం అది వేరే ఆ లెక్క వేరే ఈ లెక్క వేరే శాకాహారలేహాన్ని ఉండాలంటే మంచిది అదే కోరికే బాగా తినచ్చు శాకాహారలో ఉన్నందువల్ల ధ్యానం పైన ఎక్కువ గురుకు బాగా కుదురుతుందా అదేం ఆకాహాలుగా ఉన్నప్పుడే నిజానికి ఆ ధ్యానం మీద గురి వచ్చేది మాంసాహారుగా ఉన్నప్పుడు ఆ ధ్యానం అట్లా గురవుచ్చేది వారి గత జన్మలో ధ్యానం ఇవ్వాలి కనుక వచ్చింది కానీ దానికి ఇది ఆ గత జన్మలో ఎక్కువ పాధించకుండా అది అడ్డుపడుతుంది మనం మేనేజర్ సోషల్ యానిమల్ అంట మన మనుషులందరూ కూడా జంతువులు తోటి జంతువులు ఆ కోళ్ళు మేకలు వాటిని ఎంత సంపుకు తింటారో అంత దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి హింస చేసే హక్కు ఏదైనా ఉంది నువ్వేదో చేయొచ్చు నీ హక్కును ఎవరికి తీసేయ నువ్వు ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు ఈ భూలోకమే ఒక ఎవరి హక్కును వాడు నిర్ణయించుకునేది కనుక నీ పరిధిలో నువ్వు ఉండాలి కానీ ఇది నేను నీకు హక్కులకు చేసేవాడు వాళ్ళు లేడు ఇక్కడ చేస్తావా చేయి భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇక తేజ్ చేస్తే తా కూడా నీ ఇష్టం ఎలా ఉంటే అలా నువ్వు ఏం దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు అది అక్కడ నీ హక్కుని తీసే నానుడు కూడా లేడు సృష్టిలో కానీ తెలుసుకోవాలి నువ్వు ఏది చేయడానికి నీకు హక్కు అదే ఆత్మ యొక్క ప్రచండ తేజం కానీ దాని పరిణామాన్ని అనుభవిస్తావు అనుభవిస్తావు సంహరింపడతావుతుంది అది ప్రకృతి ధర్మం లాగా శాకాహారీ ఉంటే మంచిది అంటారా మంచిది కనుక మంచిది కనుక మొత్తానికి సార్ మీరు చెప్పుతున్న పద్ధతి సంశయంలో ఉన్న జనాన్ని కన్విన్స్ చేయడానికి మీరు ఇస్తున్న కొత్త మంచి మంచి ఇంటర్ప్రిటేషన్స్ తో బాగా ప్రతాపంచలైపోయి ఇది ధ్యానం చేస్తే డెఫినెట్ గా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది బాగా క్రియేట్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఒకప్పుడు జీసస్ తన అభిప్రాయాల్ని ప్రపంచవ్యాప్తం చేయాలనుకున్నప్పుడు ఆయనకు పన్నెండు మంది అనుయాయులు కానీ స్నేహితులు కానీ మిత్రులు మిత్రులు ఉన్నారు అలా బుద్ధుడికి ఒక మంది కంటే ఎక్కువ ఉన్నట్టు చరిత్రలో లేదు కానీ ఇవాళ కాలమహిమ మీరు చూ కాలమహిమ మీ బాటలో మీరు చూపిస్తున్న దారిలో జనాన్ని పట్టుకొని పోవడానికి కొన్ని వేల మంది తయారయ్యారు వాళ్ళ చేతులు పట్టుకుని కొన్ని వేల మందిని లక్షల మంది మీరు సామూహికంగా